ఆ రోజుల్లో నారాయణ హేమచంద్రుడు సీమకు వచ్చారని తెలిసింది ఆయన మంచి రచయిత అని విన్నాను నేషనల్ ఇండియన్ అసోసియేషన్కు సంబంధించిన మ్యానింగ్ కన్యా గృహంలో వారిని కలిశాను నేను ఇతరులతో కలిసి ఉండలేనని మ్యానింగ్ కన్యకు తెలుసు నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడిస్తే తప్ప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 ఆయన ముఖం మీద మసూచి మొచ్చలు కూడా ఉన్నాయి ముక్కు కొనతేలి లేదు మొద్దుబారీ లేదు మాటిమాటికి ఆయన చేత్తో గడ్డ నిమురుకుంటూ ఉండేవారు నాగరిక సంఘం ఆయన్ను అంగీకరిస్తుందా తప్పకుండా వేలు చూపిస్తుంది మిమ్మల్ని గురించి నేను విన్నాను మీ గ్రంథాలు కొన్ని చదివాను మీరు మా ఇంటికి దయచేయరా అని అడిగాను ఆయన కంఠం కొంచెం బండబారి ఉంది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 నాకు మరాఠీ హిందీ బెంగాలీ వచ్చు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను నాకు కావలసింది శబ్దాల పట్టిక అంతటితో నాకు తృప్తి లేదు నేను ఫ్రాన్స్ వెళ్ళాలి ఫ్రెంచి నేర్చుకోవాలి ఫ్రెంచి భాషలో మహద్గ్రంథాలు చాలా ఉన్నాయని విన్నాను వీలైతే జర్మనీ వెళ్ళాలి ఆ భాష నేర్చుకోవాలి ఇది ఆయన ధోరణి భాషలన్నింటినీ చుట్టబెట్టి భృంగివేయాలని ఆయన ఆశ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 నిన్ను దుబాసీగా తీసుకువస్తున్నట్లు కబురు చేద్దాం నేను చెప్పినదంతా చేర్చి ఆయనకు నీవు ఒక జాబు రాయి తెలిసిందా నేను ఆయన చెప్పినట్టు జాబు రెండు మూడు రోజుల్లో సమయం నిర్ణయించి కలుసుకోవటానికి అంగీకారం తెలుపుతూ కార్జినల్ మ్యానింగ్ గారు మాకు జాబు మేమిద్దరం వెళ్ళాం నేను పెద్దలను చూసేందుకు వెళ్ళేటప్పుడు ధరించాల్సిన దుస్తులు ధరించాను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 తంటాలబడి చివరకు డెక్టికెట్ సంపాదించారు షర్టు ధావతి కట్టుకుని వెళ్ళటం అమెరికాలో అసభ్యతా లక్షణమట ఆయన అవి ధరించి బజారుకి వెళ్ళగా ఆయన్ని అమెరికాలో ప్రాసిక్యూట్ చేశారట తరువాత ఆయనను విడిచివేసినట్లు గుర్తురాఘవ రా పతి తన సీత రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రాజా పతి త